రి ఓ శ్రీగురుభ్యో నమీ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వాతీతం గనసదృం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూత భావాతీతరం సద్గురు తం నమా నమో బ్రహ్మాది బ్రహ్మ విద్యా సాంప్రదాకర్తృభ్యోష ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవర ప్రజాఘ ప్రత్యగర్థ్రహ్మైవాస్ అహం పదార్థరీ సదా శివసమా అస్మదాచార్య పర్య వందేరుపరం పరా హరి శ్రీగరువ్యో నమీ సాయి రామండి గురుగారు నిన్నటితో ముప్పై మూడవ శ్లోకం కంప్లీట్ అయిందండి ముప్పై నాలుగు చేస్తాను నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్ ఆత్మబోధ చేయబడుతున్నది సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల ఆత్మస్వరూపుడనుగా నేను నిర్గుణ సత్వ రజస్తమో పొందలేని స్వరూపంలో నిలిచిన నాకు తెలియలేని పొందలేని వ్యవస్థ లేదు కొణములు లేవు లక్షణం శ్లోకం చదువు నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముస్మి నిర్మల ఇవి లక్షణాలుగా గనక తెలుసుకుంటే సిద్ధాంతం ఇవన్నీ ఆత్మ లక్షణాలు ఈ లక్షణాలని శాస్త్ర సహితంగా విచారణ చేసి నువ్వు గనక తెలుసుకుంటే సిద్ధాంతం అర్థం కానీ అసలు అర్థం కావాల్సింది ఎక్కడా స్వానుభవంలో అర్థం కావాలి స్వానుభవంలో అర్థం అయితే ఆత్మనిష్ఠం అంటే జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి ఏమంటే అందరూ ఆత్మ ఆత్మ అంటారు నాకు అర్థం కాదు ఈ ఆత్మ అంటే ఏమిటండి అన్నారు అనుకోండి ఇన్ని శ్లోకాలు చదివక్కర్లా ఈ ఒక్క శ్లోకాన్ని ధారణ చేస్తే తెలిసిపోతుంది ఈ అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి ఇప్పటి చెప్పబడినటువంటి అన్ని లక్షణాలు యొక్క